తొర్రలు తొమ్మిది గలమేన్ మర్రికి ఒక రెంటిలో నా మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానగ్ర మందుగలదొకూటు అది ఎరుకనే పులుగుండే చోటు ర్రా గురుబోధ అనే గుడ్డలి చే పులుగుల రెంట్నీ మలచి కొట్టరపోని కలదొక్క తూటు అది ఎరుకనే పులుగుం తొర్రలు తొమ్మిది గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు నాలుగు ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానగ్రమందుకలదొక తూటు అది ఎరుకనే పులుగుండే చూటు కుర్రా గురుబోధనే గొడ్డలి చేరి పులుగులారింటినీ మలచి కొట్టరపోని కలదొక్క తూటూ అది ఎరుకనే పొలుగుండే చోటు